పరిశుద్ధుడైన వ్యవహారం రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మొన్న పొద్దామంటూ ధ్యానం చేద్దాం ప్రభు అని వారు ఈ లోకం ఉన్నప్పుడు తనతో నివసిస్తున్నటువంటి శిష్యులు ప్రభు అని వారిని కొన్ని ప్రశ్నలు అడిగినట్టు చూస్తుంటున్నాం దేవుడు ప్రభ నేష్స్తున్న వారు శిష్యులను ఏ విధంగా బలపరుస్తున్నారు శిష్యులను శిష్యులతో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతూ మీ హృదయంలో కలవరపడనీయకుడి మీ హృదయము కలవరపడనీయకుడి దేవుని అందు విశ్వాసం ఉంచున్నారు నా అందులో విశ్వాసం ఉంచు ఒక విషయము మనం చాలా జాగ్రత్త వినాల మన హృదయంలో అనేక అందనాలు అనేక బాధలు అనేక కష్టాలు చాలా తిరగపడిపోతా ఉంటాం మనం ఒక సమస్య రాగానే పడిపోతా ఉంటాం హృదయము కలవల పడని యకుడి నిదమే మాత్రం కలవల పళనియకుడి నిపుణుంది ధైర్యంగా ఉంగడు విశ్వాసంతో ఉండండి నేను ఉన్నాను నేను ఉన్నాను మీరు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు చెప్తున్నాను నా అందు విశ్వాసం ఉంచున్నారు నా అందు విశ్వాసం ఉంచండి ప్రభువు నందు విశ్వాసం కలిగి ఉండాల ఒకళ్ళ మన విశ్వాసం కలిగి లేని ఎడలా అయితే మనం ఎన్ని అద్భుతాలు చేసినా ప్రభు కోసం జీవితంత కాలం కూడా మనం ఆయన కోసం వాడబడ్డగానే విశ్వాసం లేకుండా ఉంటే మాత్రం జీవితము వ్యర్థమే క్రైస్తవ జీవితంలో దేవు నమ్మిన బిడ్డలకు విశ్వాసం అతి శ్రేష్టమైనది ప్రభు నేసిస్తున్న నమ్మినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఒకే ఒక లక్షణం అతి విశ్వాసం విశ్వాసంతో కలిగిన జీవితము చాలా ముఖ్యమైనది ఒకవేళ విశ్వాసం లేని ఎడలైతే ఆ జీవితము వ్యర్థము విశ్వాసము విశ్వాసం విశ్వాసం విషయంతో మాట్లాడుతుంటున్నాడు నీకు ఆరోకింత విశ్వాసం కలిగి ఉన్న ఎడలైతే ఈ కొండను అక్కడ అంటే వెళ్ళిపోయి అక్కడ పడుతుందట అది చూడండి విశ్వాసంలో ఉన్నటువంటి ఎంత గొప్ప కలిగి ఉంటున్నాయి మన ఉపాసంతో ఉన్నాను అనేక బోధలు చేసినాను అనేకలను ప్రభులు నడిపించినాను విశ్వాసం నుంచి పడిపోతే మాత్రమును పెడతమే నేను క్రైస్తవ బిడ్డ అని చెప్పడానికి మనకి ఏమాత్రము ఆ అర్హత ఉండకపోవచ్చునేమో అని అనుకుంటూ ఉంటాను ఆ విధంగా మరి శిష్యులతో మాట్లాడుతున్నాడు ఏ మాట్లాడుతున్నానండి మీ హృదయంలో కలవరపడని యుడి దేవుని విశ్వాసం ఉంచుతున్నారు దేవుని విశ్వాసం ఉంచుతున్నారు నాయందు విశ్వాసం ఉంచుడి దేవుని ఎందు విశ్వా ఏ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు ఏ దేవుని ఎందు అేవుడు చెప్తాం నా ఎందు నేనే దేవుడు అను ఇంకా ఇంకొక దేవుడు నీకు లేడండి దేవుని విశ్వాసం ఉంచున్నారు ఏ దేవుడు నీకు దేవుడుగా తెలిసి ఉండాల అది ప్రభు అయినా మాత్రమే ఆయన తప్ప ఇంకా ఏ దేవుడు కూడా మనకు లేడు ఆయనే విశ్వాసం ఉంచాలా అని దేవుడు చెప్తున్నాడు నా తండ్రి అంట అనేక నివాసములు కలవు మరి వాళ్ళ వాళ్ళకు ఓదార్స్తా ఉన్నాడు దేవుడు మాట్లాడుతుంటున్నాడు అయ్యోమా మా స్థితిగతులు ఏమవుతాయో మా బతుకు ఏమవుతుందో మేము ఏమవుతాము అని అనేటువంటి సమయంలో మరి దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు లేనిలా మీతో చెప్పుదును ఏవో స్వార్థ పద్నాలుగు అధ్యాయము మా దేవుడు చెప్తున్నాడు నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు అనేక నివాసములు కలవు దానికి లెక్క దగ్గర అంటే అనేక నివాసములు అనే ఎందుకు దేవుడు చెప్తున్నా అంటే విశ్వాసం మనము తన శిష్యులకు బలపరుస్తున్నాడు అనేక నాగర కాబట్టి మీరు కూడా అక్కడ ఉంటారు మీరు నాకు కొంత నివాసం కొంత ఉన్నది అని అంటే ఆధారపడేవాళ్ళేమో అందుకోసం దేవుడు మాట్లాడతాం మీ హృదయంలో కలవరపడని యొక్క నా తండ్రి అనేక నివాసంలో లేని ఎడలా నేను మీకు వచ్చి తిరిగి చెప్తాను అంటే చూడు ఎంత ఆయన బలపరుస్తున్నాడు లేకపోతే నేను వచ్చి నీకు నీతో చెప్తాను నేను ఏమని చెప్తానండి నేను వెళ్ళి మీకు స్థలంలో సిద్ధపరుచుదాను నేను వెళ్ళే స్థలంలో మీకు సిద్ధపరుచుదాను నేను మీకు స్థలం సిద్ధపరస్తానికి వెళ్తున్నాను మన కోసం దేవుడు యొక్క స్థలంను సిద్ధపరుస్తున్నాడు మనము మన యొక్క మన యొక్క ప్రయాణం తర్వాత మనం ఉన్నటువంటి స్థలం దేవుని దగ్గర మనం ఉండబోతున్నాం దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు మీరు ఏ మాత్రం కూడా భయం చేదవలసిన అవసరం లేదు మీరు హృదయం కలవపడాల్సిన అవసరం లేదు ఈ లోకం నుంచి బాధపడాల్సిన అవసరం లేదు అయ్యో వీడు ఇంత పెద్దగా అవుతుంది నేను ఇంతనే ఉన్నా కదా అని అవన్నీ కూడా ఆశపడాల్సిన అవసరం లేదు కానీ విశ్వాసం కలిగి మనం ప్రభువులు జీవించాల ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటామో ఆయన ఉండే స్థలంలో మనము ఉంటామండి ప్రభుని వేసుకుంటు ఎక్కడైతే ఉంటారో ఆ స్థలంలో దేవుడు మనకు తీసుకువెళ్తాడట నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధ పరసని ఎడలా చాలా జాగ్రత్త చదువుని నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధ పరసని ఎడలా నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చేది నా యొక్క ముందుటకు మిమ్మల్ని తీసుకుని వాక్యము సరిగ్గా చదువుతే మనకు అర్థమవుతామండి అది ఆ తో కాదు మరి చాలా తేటాగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు ఉన్నటువంటి జాలి ఆయన కరుణ ఆయన పిడల కోసం తన శిష్యులను ఏ విధంగా బలపరుస్తుంటున్నాడు అప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత బలపడ్డారు వాళ్ళు చాలా బలపడిన రోజు మరి అంతకంటే ఎక్కువ ఈ రోజు మనం బలపడుతుంటున్నాం చూడండి నేను వెళ్ళి మీకు స్థలం నుంచి పర్సని నేను స్థలంలో ఆయన నిజమైన తండ్రి ఆయన మన రక్షకుడు ఆయన మన దేవుడు ఆయన సృష్టికర్త ఆయన ఒకళ్ళ స్థలం సిద్ధపరచని ఎడలా అయితే లేకపోతే ఆయన ఎక్కడైతే ఉంచాడో అక్కనే మనం ఉంచాలని దేవుడు మనకు ఆహ్వానం చేస్తుంటున్నాడు ఇది దేవుని యొక్క మాత్రమే ఇంకా ఇటువంటి ఓదార్పు మనకి ఎక్కడ కూడా దొరకదు ఆయన ఉండే స్థలంలో మనం ఉంటాం సాక్షాత్గా దేవుడు మాట్లాడు ఆయన మాట్లాడిన మాటలే శిష్యులు మాట్లాడిన మాటలు కాదు ప్రభు అయిన ఏ స్క్రిస్తే వారు మాట్లాడిన మాటలు మనం ధ్యానం చేస్తుంటున్నాం ఇంకా చూడండి తర్వాతే మాట్లాడుతున్న దేవుడు స్థలం మీకు నేను వెళ్ళొచ్చున్న స్థలం నాకు మార్గము తెలియని చెప్పాను నేను వెళ్ళొచ్చున్న స్థలముకు మార్గము మీకు తెలియనని చెప్పాను ప్రభు ఎక్కడికి వెళ్తుంటున్నారు ఆ మార్గము ఈ శిష్యులకు తెలియదండి కానీ ఆయన తెలియవరుస్తున్నాడు నేను ఎక్కడికి వెళ్తాను నేను ఏం చేస్తాను ఎక్కడ ఉంటాను ఏం చేయబోతున్న ప్రతి ఒక్క విషయం అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సందేహాలు వాళ్ళు మానవులే శిష్యులు మానవులే మనలాంటి వాళ్ళ మానవులే వాళ్ళకు వచ్చినటువంటి అన్ని కూడా డౌట్లు ఇప్పుడు మనకు కూడా వస్తూ ఉంటాయి ధ్యానం చేసినా పోతే మనం ఆ డౌట్లు మనకు వస్తూ ఉంటాయి ప్రతి డౌట్ వాళ్ళ ప్రభువు దగ్గర కూసనే వాళ్ళు పరిష్కారం వల్ల దొరికింది వాళ్ళకు మరి మనం కూడా ఈ రోజు పరిష్కారం ఎక్కడ ఉందంటే ఎప్పుడైతే వాక్యం చదువుతామో ఎప్పుడైతే వాక్యం ధ్యానం చేస్తామో మనం కూడా పరిష్కారం దొరుకుతా ఉంటాడు చాలా చేటాగా దేవుడుతో ఉంటాడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన రాయి బండాయిలు కాదండి ఇప్పుడు నేను ఇక్కడ వస్తా ఉంటే అవన్నీ ఏదో పెద్ద కట్టెలు పెట్టిన రోడ్డు మీద అని పిడికలు పెట్టిన ఏమో చేసి బొమ్మ పెట్టిన ముక్తానని ఇప్పుడే అటువంటి దేవుడు మన దేవుడు కాదు మన దేవుడు సృష్టికర్త దేవుడు నిజమైన దేవుడు మన కోసం తన రా తన ప్రాణం తన రక్తం తన రక్తం మన దేవుడు మనకు జీవితం ఇచ్చినట్టు దేవుడు మనకు మోక్షాన్ని కలిగించిన దేవుడు మరి ఆ దేవుని కోసం ధ్యానం చేస్తాం కానీ ఆ బొమ్మలు ఆ పిడికలు కాదండి దైలో వస్తే అప్పుడు అదే అనుకుంటా ఉన్నాను నేను వస్తా ఉన్నాను నా ముందు ఓవర్టేక్ చేసి వచ్చింది చాలా ఫాస్ట్ వచ్చేసి ఈ నుంచి ఆడకపోండేదో వాడు ఆ ఫాస్ట్ అని ఆ స్పీడ్ అని పట్టేడు ఒక లేడీ దాతా ఉంది ఆమెను తప్పేడానికి బ్రేక్ వేస్తే వాడు పడిపోయింది వాడిని మొక్కలు ఇచ్చినట్టుంది చేయకపోయినట్టుంది ఇలా లేడీని తిట్టినా ఏమో వాళ్ళు ఏం దాటుతున్నాను నీదో వరకు వాడు సత్యం ఎందుకంటే మనకు కీడు ఒకటి సంభవించి దేవుడు మన కీడుని తప్పించే దేవుడే ఉంటున్నాడు హాలేనయా నేను అనుకున్నా ఒకవేళ ఆ స్కూల్ లో నేను వస్తే అది నా కోసం ఉండే అక్కడ కానీ నేను వస్తాం చాలా బాగు జాగ్రత్తగా వస్తూ ఉంటాను మరి ఆది వానికి ఎందుకంటే మరి వాక్యం ఉంది కదండి హృదయం కలవన పడిన ఎప్పుడు మనం నేను ఎప్పుడు భయం కానీ అటు కానీ ఉండవు మనం నా దేవుడు నా రక్షకు నాతో కదా ఆ విశ్వాసంతోనే ప్రయాణం చేస్తూ ఉంటాం కదండి మరి ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటున్నామో దేవుడు మన కోసం గొప్ప చేస్తున్నాడు మన శిష్యులను ఈ విధంగా దేవుడు బలపరచడానికి వస్తుంటున్నాం మరి ఏ మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను రోజు మీరు చాలా ధైర్యంగా ఉన్నారు కానీ నేను పోయిన తర్వాత మా బతు మీరు పోయినాక మా బతుకు ఏమవుతుంది వాళ్ళు బాధ పడ్డప్పుడు దేవుడు అడిగినప్పుడు దేవుడు వాళ్ళకు ఈ విధంగా వాళ్ళకు ఆ శిష్యుల దేవుడు మనను కూడా బలపరుస్తున్నాడు ఆ ప్రశ్న మన కూడా మరి ఈ సమయంలో దేవుడు మనతో చాలా తీటగా మాట్లాడతాం మాటలు మనం ధ్యానం చేసి మరి అటువంటి కృప దేవుడు మనం అంతకు అనుగ్రహించిన దాకా మరి సమయము